SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఆహ్వానం నమస్కారం మృదు అంటే సాఫ్ట్ స్కిల్స్ ఈ కాలంలో ఎందుకు అవసరమో ప్రస్తుతం యువకులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాల్లో చేరబోయే వాళ్లకు ఇటీవల చేరినటువంటి వాళ్ళకు కూడా మృదు చాలా అవసరం వాటి వల్లనే వాళ్ళు రాణిస్తారు ఉద్యోగాల్లో ముందుకెళ్తారు దూసుకెళ్తారు మిగతా వాళ్ళకంటే తొందరగా మంచి ఆసనాలు అలంకరించగలుగుతారు వీటన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటిది భావ దీని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాకు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చాలా పుస్తకాలు చదివి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటాను ఆ తర్వాత వాటిని తెలుగులోకి అనువాదం చేసుకొని మళ్ళీ ఆ అనువాదం చేసుకున్నటువంటి భాగాలు చదివితే పుస్తకం మొత్తం చదివినట్లుగా గుర్తొస్తుంది ఇలా సమయం ఆదా చేసుకోవటానికి ఇది ఒక మార్గంగా పెద్దలు చెప్పారు అది నేను అనుసరిస్తూ ఉంటాను ఇట్లా చేస్తూ సూక్తులు మహనీయులు చెప్పినటువంటి మంచి మాటలు ఇటువంటి వాటిని సేకరించడం నాకు హాబీగా ఉండేది ఈ హాబీ ప్రకారం ఇంగ్లీష్లో లో ఇంగ్లీష్లోనే ఒక రెండు వేల సూక్తుల్ని కొటేషన్స్ని మోటివేషన్ డాట్ కామ్ అనే పుస్తకం పేరుతో ప్రచురించాను ఆ తర్వాత ఆ సూక్తుల్ని తెలుగులోకి అనువాదం చేసుకొని మరొక పుస్తకం వేస్తూ మోటివేషన్ తెలుగులో శిలా శిల్పం నువ్వే అనేటటువంటి ఒక పుస్తకం తయారు చేశాను ఇది వాస్తవానికి సంకలనం కూర్చడమే నేను అక్కడక్కడ రంగురంగుల పూసలు తీసుకొచ్చి ఆకర్షణీయంగా ఉండేలాగా దండలాగా చేయటమే నేను చేసినటువంటి పని ఈ టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నువ్వు ఒక రాయిలాగా ఉన్నావు నీ చేతిలో ఒక శుత్తి ఉంది శ్రావణం ఉన్నది దీంతో ఒక బొమ్మను తయారు చేసుకోవచ్చు నువ్వు నువ్వు చేయదలుచుకుంటే ఈ రాతిని అలాగే ఉంచేయచ్చు లేకపోతే దీంట్లో నుంచి ఒక శిల్పాన్ని తయారు చేయవచ్చు శిల శిల్పం నువ్వే అనేటటువంటి శీర్షికతోటి ఒక రెండు వందల పేజీల పుస్తకం వేశాం ఇది ఒక ఈ కాపీలు ఉచితంగా పంపిణీ చేయటం తర్వాత ఇది అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఎవరైనా ఉచితంగా దిగుమతి చేసుకోవడానికి వీలుగా తెలుగు పుస్తకాలను ఉచితంగా ఎవరైనా దాంట్లో పెట్టుకోవచ్చు అది కీని అనేటటువంటి తెలుగు పుస్తకాలు ఉచితంగా ఇచ్చేటటువంటి వేదిక దాంట్లో మన పుస్తకాలు కవితలు కానీ కథలు కాని ఎవరైనా ఏదైనా రాసినటువంటి పుస్తకాన్ని అందులో పెడితే ఉచితంగా ఎవరైనా ప్రపంచం మీద మొత్తం ఉన్న కూడా అందుబాటులోకి వస్తుంది అది ఆ పుస్తకాన్ని ఎవరైనా దిగుమతి చేసుకోవచ్చు ఇందువల్ల మనం ముద్రణకి ఖర్చు పెట్టకుండా ఎక్కువ మందికి మనం రాసినటువంటి రచన అందుబాటులో ఉండేలాగా ఉంటుంది కినిగే మీకు అడ్రస్ ఇస్తున్నాను దీంట్లో ఈ నెట్లోకి వెళ్ళి ఆ పుస్తకంలో నా పేరు పెద్ది సాంబశివరావు అని అడిగిన నేను రాసిన పుస్తకాలని అడిగిన లేకపోతే శిలా శిల్పం నువ్వే అని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అక్కడ టైప్ చేస్తే ఈ పుస్తకం మీకు వచ్చేస్తుంది అట్టా కనపడుతూ ఉంటుంది దాని సారాంశం ఉంటుంది ఈ పుస్తకం దేన్ని గురించి అని ఒక పది వాక్యాలు ఉంటాయి అది మీకు కావాలని అనుకుంటే మీకు నచ్చితే డౌన్లోడ్ అనే పదం మీద కనుక క్లిక్ చేస్తే ఈ ఫైల్ మొత్తం మీకు ఇది రెండు పేజీల పుస్తకం ఈ రెండు పేజీల పుస్తకం కూడా మీకు యథాతథంగా మీ సిస్టంలోకి వచ్చేస్తుంది మీకు సిస్టమ్ కనుక కాదు ఇది కాపీ కావాలనుకుంటే ఆ ఫైల్ని తీసుకెళ్ళి మీరు ఏ జిరాక్స్ సెంటర్లోనైనా ప్రింట్ వేయించుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇది ఈ రెండు వందల పేజీల పుస్తకంలో ఉన్నటువంటి సారాంశంలో కొంత భాగం మాత్రం తగ్గించి కొంతగా ఉంచి సగానే తీసుకొచ్చి ఒక వంద పేజీల పుస్తకం ఇంకోటి మట్టి నుంచి మాణిక్యం దాకా అనే పుస్తకం వేశాం ఇదేంటంటే ఇందులో ఆ టైటిల్ చూడగానే ఒక మట్టి కొండని ఎలా తయారు చేస్తాడు ఒక కుమ్మరి మట్టి తీసుకు వస్తాడు దాంట్లో రాళ్ళు ఇసుక ఇదంతా లేకుండా చేసి వడపోసి దాని నీళ్లు కలిపి మెత్తటి దాన్ని చేసి సారి మీద తిప్పి ఒక ఆకారం తీసుకొచ్చి అది ఒక చిన్న ముంత చేయొచ్చు పెద్ద కొండ చేయొచ్చు ఏదైనా చేస్తాడు అలాగే నువ్వు కూడా మొట్టమొదట్లో ఒక మటిలాగా ఉండి ఏమీ తెలియనటువంటి భాష రానటువంటి ఒక మనిషివి అలాంటి వాణ్ణి నిన్ను ఒక మాణిక్యం దాకా లాగా మట్టిలో మాణిజ్యం అంటారు కదా అలా తయారు చేయవచ్చు అనేటటువంటి అర్థంతో మట్టి నుంచి మాణిజ్యం దాకా అనే పుస్తకం కూడా ఈ కినిగే డాట్ పెట్టడం జరిగింది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఈ రెండు పుస్తకాలు నావి అందులో ఉన్నాయి ఇక వేరే నిఘంటువులు కూడా రాశాను అది ఇంగ్లీష్ భాష నేర్చుకుందాం అనుకున్న విషయ ఆ సందర్భంలో ఆ పుస్తకాలు ఏమేమి ఉన్నాయి వాటిని గురించి తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వ్యక్తిత్వ వికాసం మృదు ఇలాంటి వాటిని గురించి ఈ పుస్తకాలు మీకు కావాలంటే ఈ అడ్రస్కి మెయిల్ చేసి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మీరు ఎవరైనా వాడుకొని ఉపయోగించుకోవచ్చు లాభపడవచ్చు తర్వాత మీకు చొరవ అనేటటువంటిది ముఖ్యం ఇనిషియేటివ్ చొరవ మనకు ఉన్నటువంటిది ఏంటంటే మనకు అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నాకు కూడా అదట్లో అంతే ఉండేది తర్వాత తర్వాత జిడ్డు మకిల అంతా వదిలించుకొని కొంచెం చొరవ అనేటటువంటిది తీసుకొని చొరవతో పనులు చేయటం వల్ల ఇక వాయిదా వేయటం అనేది మాత్రం చేయను చాలా చాలా తక్కువ ఏంటంటే ఇప్పుడు నేను పెట్టేటటువంటి ఈ వీడియోస్ని ఇప్పటి వరకు ఆరు వందలు ఏడు వందల మంది దాకా చూశారు ఏడు మందిలో నలుగురో ఐదుగురో మాత్రమే స్పందన తెలియజేశారు బాగుంటేనే కదా ఏడు సార్లు వీడియోస్ని చూశారంటే కానీ మన బాధ్యత ఏం లేదు అంతటితో అయిపోయింది అనుకుంటాం కానీ ఆ కిందన ఈ మధ్య ఎమోజీలు వస్తున్నాయి బాగుంది చప్పట్లు కొట్టడం చేయెత్తడం బొట్నోలు పైకి చూయించి థంసాను పెట్టడం జస్ట్ అలా ఒక బొమ్మను అక్కడ పెడితే నేను విన్నాను ఇది బాగుంది అని సందేశం ఇవ్వచ్చు ఇంకా ముందుకెళ్ళి మీ ప్రసంగం బాగుంది అని రాయచ్చు ఏమి ఇంకా ఏముంటే బాగుంటుంది అని రాయచ్చు మీరు అక్కడే తెలుగు టైప్ చేయటం రాకపోయినప్పటికీ కూడా ఇంగ్లీష్లోనే దిస్ ఈ కార్యక్రమం నచ్చినది అని ఇంగ్లీష్లోనే టైప్ చేయొచ్చు నాకు అర్థమైతే చాలు కదా మీరు తర్వాత ఇట్లా ఏ ఉందో ఇప్పుడు నేను విన్నానో నాకు బాగానే ఉందని ఊరుకోకుండా ఈ స్పందనను తెలియజేయాలి అది చొరవ నాకెందుకు కాదు నీకు ఎందుకంటే నువ్వు పావు గంట ఖర్చు పెట్టి విన్నావు ఒక అరగంట ఖర్చు చేసి వింటూ ఉన్నావు కొన్ని పాయింట్స్ నీకు చాలా ఉపయోగపడేలాగా ఉన్నాయి వాటిని మర్చిపోకుండా అవి మళ్ళీ మళ్ళీ వినటానికి లింక్ గుర్తుపెట్టుకోవాలి ఇంకెవరైనా ఫ్రెండ్కి పరిచయం చేసేవనుకో అప్పుడు వాళ్ళకి లింక్ ఇవ్వటం కానీ ఇచ్చి ఇద్దరు ముగ్గురు కలిసి చర్చించుకుంటే దాని నుంచి ఎక్కువ ఫలితం మీరు పొందటానికి వీలవుతుంది కాబట్టి స్పందన నీ స్పందన బాగుంది బాగాలేదు ఏమీ రాయటానికి కూడా మొదట్లో బెరుకు బెరుగ్గా నేను తప్పుగా రాస్తానేమో నాకు ఇంగ్లీష్ రాదు నాకు తెలుగు రాదు అనుకోకుండా తప్పు అయినా సరే రాయండి అట్లా రాస్తూ పోతే తప్పుల సంఖ్య తగ్గిపోయి ఉప్పుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉంటుంది పర్ఫెక్షన్ వచ్చేస్తుంది ఒక వజ్రపు రాయి ముడి రాయిగా ఉంటుంది దాన్ని సాన పట్టాలి కోణాలు తీస్తేనే అది వజ్రమై మెరుస్తూ ఉంటుంది లేకపోతే మామూలు రాయిలాగానే ఉంటుంది అట్లాగే మిమ్మల్ని మీరు ఒక వజ్రంలాగా తయారు చేసుకోవాలంటే చొరవ తీసుకోండి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇతరులకి ఏమీ లేదనుకోండి దానికి కూడా మొదట్లో పెరుగ్గా ఉంటే ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఏండి యాఫై పర్సెంట్ కొట్టేసాయి అంటే మీ ప్రసంగానికి నేను యాభై మార్కులు ఇస్తున్నాను అనే సందేశం నాకు కన్వే చేసినట్టు అనమాట అట్లా నువ్వు విన్నటువంటి ప్రతిదానికి కూడా స్పందన రేటింగ్ ఏదో ఒకటి కనీసం ఎమోజీ నైనే పెట్టు తర్వాత తర్వాత ఎందుకు బాగుంది ఏం బాగుంది అనేటటువంటిది ఆ మెసేజ్ దాంట్లోనే పెట్టడం కానీ ఫోన్ నెంబర్తో మాట్లాడటం కానీ మెసేజ్ ద్వారా పంపించడం కానీ చేయండి అప్పుడు ఈ స్పందన ఫీడ్బ్యాక్ అనేటటువంటిది నాకుంటే నేను దాన్ని అనుసరించి మీకు కావాల్సినటువంటి దాన్ని చెప్తాను సో ఈ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే చొరవ ఈ చొరవ అనేటటువంటి దీన్ని అలవాటు చేసుకుంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం కమ్యూనికేషన్ స్కిల్ భావ వ్యక్తీకరణ గురించి ఒక ఇరవై రోజులు ఒక వ్రతంలాగా చేయాలని చెప్పాను అది పాటిస్తూ ఉంటారు అది అయిన తర్వాత ఈ చొరవ ఒక ఇరవై రోజులు దీన్ని గురించి మీరు సాధన చేయొచ్చు ఏమిటంటే నిత్య జీవితంలో ప్రతిరోజు ఒక బస్సులో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు నీ పక్కన ఎవరో ఒక ఆయన పెద్దాయన ఆయన ఉన్నాడు అప్పుడు మనం సాధారణంగా చేసేది ఏంటంటే ఆయనతో మనకి ఎందుకులే పెద్దాయన అని మెదలకుండా ఊరుకుంటాం కానీ ఒక ఇరవై మైళ్ళు ముప్పై మైళ్ళు ప్ర ఇరవై మైళ్ళు ప్రయాణం చేస్తాం కానీ కలిసి అతనితో పరిచయం చేసుకోలేం ఇక్కడ ఆయన పెద్ద నేను పలకరిస్తే ఏమనుకుంటాడో నమస్కారం అండి నేను ఈ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నానండి రెండవ సంవత్సరం అని నీకు నువ్వే పరిచయం చేసుకోవాలి ఇక్కడ మహా అయితే ఏం జరగచ్చు ప్రమాదము నువ్వు ఎక్కడ చదివితే నాకేందుకయా ఏంటి అయితే అనవచ్చు అంతే కదా అంతకంటే ఇంకేం చేయ చేయడు కదా అయితే ఆ రిస్క్ తీసుకోవడానికి నువ్వు సన్నద్ధం ఉండి చొరవ తీసుకున్నాడు రిస్క్ ఎప్పుడూ ఉంటుంది అతను ఎట్లా మాట్లాడతాడో అతని మనస్తత్వం తెలియదు మహా అయితే ప్రమాదంలో ఎవరైతే నేను ఒకేమయ్యా ప్రశాంతంగా ఉన్నాయి నేను అలసిపోయి వచ్చాను బస్సులో వెళుతున్నాను అనవచ్చు అంతే కదా అలా అనరు సాధారణంగా ఎవరు ఒకవేళ అంటాడనుకోండి అక్కడితో ఆపేసేయండి అక్కడి నుంచి అలా కాకుండా అలాగ బాబు ఏంటి ఏం బ్రాంచ్ తీసుకున్నావు మీ కాలేజీలో ఎట్లా ఉన్నాయి చదువులు మీ కాలేజీలో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు బాగా వస్తున్నాయా అని సంభాషణలోకి దిగొచ్చు అతను నువ్వు వాస్తవంగా ఉన్న సంగతి ఉన్నట్లు చెప్పు మాట్లాడు మాట్లాడుతూ వెళ్తే అతను వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలు చదివి మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు అతనేమన్నా మనకి సహాయం చేయవచ్చు లేకపోతే వాళ్ళ అనుభవాలు మనకు చెప్పొచ్చు గొప్ప అనుభవం అనమాట దీన్ని సద్వినియోగం చేసుకోవటం వద్దు మీరు అరగంట కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఆయన అనుభవాలు మీరు తెలుసుకోవటం ఆయన్ని గౌరవించటం చివరిలో విడిపోయేటప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారండి అంకుల్ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పగలగాలి ఇది చొరవంటే ఇలా ఏ విషయమైనా సరే ఇనిషియేటివ్ అనే చొరవ ఉన్నటువంటి వాళ్ళు దూసుకెళ్తారు బాణోని అంబుల పొదిలో ఉంటే ఉపయోగం లేదు అది నీ చేతిలోకి రావాలి విల్లంబును పెట్టి వదలాలి బయటికి లక్ష్యాన్ని గురిపెట్టుకొని అట్లాగే ఈ చొరవనేటటువంటిది చాలా అవసరమైన దాంట్లో ఒకటి నాకెందుకు ఏమవుతుందో ఏమంటారో అనుకోకుండా చొరవ చూపించటం ఒకటి తర్వాత మనము నీ మనసులోనే మనుషులు ఉన్నారు ఒకడు గొప్ప ఆలోచనలు ఇచ్చేటటువంటి వాడు ఉన్నాడు ఒక్కొక్కడు మహా సోమరిపోతున్నాడు నువ్వు ఏ పని అన్నా చెప్పు అట్లాగే కానీ కాసేపు ఆగు నేను చేస్తాను అని వాయిదా ఉంటుంది నువ్వు అక్కడ లేవగానే బెడ్షీట్ మడత పెట్టి దుప్పటి అక్కడ పెట్టవు పెట్టమని చెప్తూ ఉంటుంది నేను చేసిన పని శుభ్రంగా రాత్రి పడుకునేటప్పుడు ఎలా ఉందో శుభ్రంగా బెడ్ అలాగే ఉంచాలి అని లే తీసుకో టైం అవుతుంది అని అంటే అబ్బా బాత్రూమ్కి గేల్ వచ్చిన తర్వాత తీయొచ్చు లేదరా నేను మళ్ళీ వచ్చి చేద్దు కానీ అని చెప్తుంటుంది లోపల వచ్చిన తర్వాత ఏంటి తీస్తాను నేను అబ్బా అమ్మ తీసుకుంటుంది లేరా నీకెందుకో ఇట్లా ప్రతిసారి ఏదైనా అడుగు తినటానికి మాత్రం వాయిదా వేస్తాను ఇంకా అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటుంది ఏ పని అయినా చేస్తానంటే సమయానికి వద్దు వాయిదా వేసుకుందాం అనే మనిషిని మనసులోనే ఉంటాడు ఇంకొకడు వాడిని కంట్రోల్ చేయగలిగితే ఆ మనిషి విజయం వాడితే అదేం కుదరదులేమా ఎంతసేపు ఒక నిమిషమే కదా నువ్వు నిమిషంలో చేసేస్తావు అర నిమిషంలో చేసేస్తావు లే ఎంతసేపు తుప్పుడు మడితేద్దాం టకా ఇంట్లో నాలుగు సార్లు ఇస్తే అయిపోయింది వెరీ గుడ్ అని కనుక చెప్పేవనుకో వీడు మొండోడు నేను చెబితే వినడు ఇప్పుడు దాకా విన్నది విన్నావు నువ్వు అది ఏది చెప్తే అది నువ్వు ఏ ఈ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు విన్నావు ఇది కాదు మనిషి మారిపోయాడు నా మాట వినటం లేదని ఆ బద్ధకం అనేటటువంటిది సోమర్తనం అనేటటువంటిది నేను వదిలేసి వెళ్ళిపోద్ది కాబట్టి వాయిదా వేయటం అనేటటువంటిది ప్రతి చిన్న పనికి ఒక్క నిమిషంలో సరిపోద్ది మీ నాన్న ఎవరికో ఫోన్ చేయమని చెప్పాడు అనుకోండి వారం రోజులు పది రోజులు గడిచిపోద్ది ఏరా ఫోన్ చేసావా లేదు నా నా చేద్దాం అనుకున్నాను అనుకుంటున్నాను ఇక ఇట్లా ఏదో ఒకటి సంజాయిషీలు చెప్తూ ఉంటుంది అనమాట వాయిదా అనేది వద్దు వెయ్యకుండా ఉంటే దాన్ని మీరు అధిగమించగలిగితే విజయం మీదే తర్వాత ఇప్పుడు ఇరవై రోజులు దీక్షలో ఉన్నారు మీరు భావో వ్యక్తీకరణ నలుగురిలో మాట్లాడటం ఎట్లాగా అనేది ఒక బృందంలాగా మీరు ఒక టీం ఏర్పాటయ్యి మీరు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ప్రోత్సహించుకుంటూ సమీక్షించుకుంటూ ముందుకెళ్తే చాలా శ్రమ తగ్గుతుంది నలుగురు నాలుగు జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివితే వాటిని చర్చించుకోవచ్చు సివిల్ సర్వీస్ ఇట్లాంటి పరీక్షలు రాసేవాళ్ళు కూడా వాళ్ళ సమయం పొదుపు కావాలంటే ఒక టీమ్గా ఏర్పడి ఆ టీం నలుగురు కూడా జనరల్ నాలెడ్జ్ ఒక్కొక్క పుస్తకం విడివిడిగా చదువుతారు అది నాలుగు పుస్తకాలు ఒకళ్ళే చదవాలంటే రెండేళ్ళు పడుతుంది ఇప్పుడు పదిహేను రోజుల్లోనే నలుగురు నాలుగు పుస్తకాలు సమీక్షించుకుంటే సారాంశం ఇది అని చెప్పుకుంటే సరిపోద్ది అట్లాగే మీరు కూడా బృందంలాగా ఉండి కామన్ గోల్ వైపు మీరు నడవగలిగితే విజయం మీదే ఇంకా ఒకటి అమూల్యమైనటువంటి వరం వరం ఏంటంటే మనకు ఉన్నటువంటిది సమయం ఈ సమయం మహారాజుకైనా పేదవాడికైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే గంటకు అరవై నిమిషాలే నిమిషానికి అరవై సెకండ్లే దాన్ని సద్వినియోగం చేయగలిగిన వాడు బాగా రాణిస్తాడు అది సద్వినియోగం చేయకుండా వేస్ట్ చేసుకున్నటువంటి వాడు వెళ్ళాల్సినంత గమ్యంతో పైకి వెళ్ళలేడు సో ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాలే కదా అని వేస్ట్ చేయకుండా రోజు మొత్తం మీద నాలుగు సార్లు నాలుగు ఐదులు ఇరవై నిమిషాలు పొదుపు చేసుకొని సద్వినియోగం చేసుకోగలిగితే నీకు సమయ పాలన తెలిసినట్టే కోసం వెయిట్ చేస్తా ఎదురు చూస్తూ అక్కడ అటు ఇటు వచ్చే వాహనాలను చూసుకుంటూ ఉండకూడదు చేతిలో ఎప్పుడు కూడా ఒక నోట్బుక్ ఉండాలి చిన్న నోట్బుక్ జేబులో పట్టేటంత చిన్నది పెన్ ఉండాలి దాంట్లో ఏదైనా ఒక ఆలోచన వస్తే నీకు ఆ ఆలోచన దాని మీద రాసుకో చేయాల్సిన పనులు ఇవి ఎన్ని గంటలకు అక్కడికి వెళ్ళాలి ఆయన కలుసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఎవరితో మాట్లాడాలి ఏమేమి పుస్తకాలు చదవాలి అని ఇట్లా రఫ్గా చిత్తుగా సుమారుగా పాయింట్స్ రాసుకోవాలి రాసుకోకపోతే ఆలోచనలు గొప్ప ఆలోచనలు కూడా వచ్చి ఆవిరైపోతాయి కాబట్టి నోట్బుక్ చిన్న నోట్బుక్ రాసుకో ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకో రాసుకొని సాయం సమయ పాలన చేయటం నిద్ర ఏడు గంటల కంటే మించి ఎక్కువ అవసరం లేదు నీకు సరిపోద్ది పక్కన నిద్రపోవటం లేచిన తర్వాత అట్లాగే మంచం మీదనే ఉండే అటు ఇటు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి సో మొత్తం మీద వాయిదా వేయటం అనేది ఉండకూడదు నీ మనసులో ఉన్నటువంటి మెదడు దీని సత్తా ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇందుకే ముందుగా అవన్నీ చెప్పి నేపథ్యం చెప్పుకొని ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చాము వాయిదా వేయమని తర్వాత చూద్దాం ఆ తర్వాత ఇప్పుడు అని బ్రతిలాడుతూ ఉంటాడు ఆ సోమవరపోతు వాణ్ణి నియంత్రించగలగండి ఇలా మీరు మన వ్రతంలో ఇరవై రోజులు పాటించండి తప్పకుండా మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయి ధన్యవాదాలు